కీర్తన సంఖ్య రెండు వందల వారి వారి సహజపు వరుసలి కారణము తొల్లే హరికల్పితమిది వేరే విరుద్ధము లేదు వివేకించి చూచితేను సూర్యుడై ఉండిన మహాసుజ్ఞానికి ఏ రీతి చూచినాను ఏక సమ్మతి లేదు తారము తెలియరాని సంసారికి సకల భావములను చక్కనయ్యే తోచి ఉండు ప్రకటించి నేరిచిన ప్రౌఢలకును అకటా జగడములే అన్నిటా వెంటనే వచ్చు వికలులైన మూఢ విచారులకు చేయగల కర్మమెల్లా చేసి తొలెఫలించెను దాయిదండగల హరిదాసులకు రాయడి పుణ్య పాపాలు రారాపులైయుండు ఏ ఎడ శ్రీ వెంకటేశుని ఎరగనివారికి